మాసబ్దయుగకల్పే గమ్యే స్వనేక నోదేతి నాస్తేకా సంవిశా స్వయం ప్రభా ఇది ఇది వెరిఫై చేసుకుంటూ ఉండాలి నేను ఇది ఈ శ్లోకాన్ని మనకి అండర్స్టాండ్ చేయదగ్గ ఆయన టిక్ మార్క్ పెట్టారు తర్వాత శ్లోకానికి కూడా టిక్ మార్క్ పెట్టారు రెండు వేర్వేరు టిక్ మార్కులు పెట్టారు ఆయన అభిప్రాయం ఏమిటంటే దానికి అలా ఎందుకు పెట్టారు అన్నది ఆయన పీఠికలో రాసినారు అలా రెండు వేరు వేరు ఎందుకు టిక్ మార్క్ పెట్టానంటే అంటూ ఏదో రాశారు మీరు అది వెరిఫై చేస్తు రెండు సంజ్ఞలు ఉన్నాయి దాంట్లో రత్నము వంటి శ్లోకానికి స్టార్ పెట్టాను చాలా రత్నం కాకపోయినా మంచిదే అన్న శ్లోకానికి డైమండ్ చుక్క పెట్టాను అని రాశాడు సంస్కృతంలో రాశారు అలవాటు కూడా సంస్కృతులలో ఇంతటి పండితుడు లేదండి వేదాంతల్ల చాలా గొప్ప పండితులు సో కాబట్టి తర్వాతి శ్లోకము రత్నం వంటి శ్లోకం పూర్తయింది తర్వాతది ఇయమాత్మా పరానంద ఇది కూడా మంచి శ్లోకం ఇయమాత్మా పరానందరప్రేమాస్పదం యన భూవం హి భూయాసం ఇది ప్రేమాత్ మనీక్ష్యతే ఇప్పుడు ఈ సంవితు కలదు సంవితు ఇది తెలివి ఇది మీందు అది కలదు మీరేం చేస్తారంటే ఆ తెలివిని పట్టుకోండి మీరు ఆ తెలివి మీద ఫోకస్ పెట్టండి తెలివిని ఆరాధించండి మేము దేవుణ్ణి పూజిస్తాం దేవుణ్ణి నువ్వు మంచిదే ఆ తెలివి దేవుణ్ణి పూజించు దేవుడిని పూజించడం మరి అదే దేవుడు కదా తర్వాత ఈ దేహాన్ని పట్టుకుని నేను నేను అనకాయా ఏ కాయా నహితేరా మత్కర్ మేరా మేరా అని ఎవరు కవీర్ దాస్ అంటాడు ఏ కాయా నహితేరా ఈ దేహము నీది కాదు ఇది మత్కర్ మేరా మేరా అసమానం నాది నాది అంటూ ఉండకు అది ఇంకా చాలా ఉంది కబీర్ దాస్త ఎంత అద్భుతమైన జ్ఞానమో సో కాబట్టి అస్తమాను ఈ దేహాన్ని పట్టుకుని మేరా మేరా అని అలా అనుకోకూడదు నేను నాది నాది నేను అని అనుకోకూడదు ఏదో అది పోతూ ఉంటుంది దానికి దానికి ఉపాయం ఏమిటంటే దేహాన్ని గురించి నేను మీకు మనవి చేసి అది చాలా ముఖ్యం దాన్ని కంట్రోల్లో పెట్టకపోతే అది మనల్ని లింగేస్తుంది దేహం గురించి నేను మీకు మనవి చేసేది ఏంటంటే ఏదైనా నోట్లో వేసుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించి తెలుసుకుని నోట్లో వేసుకోవాలి ఇక ఈ ప్రసాదం ఆ ప్రసాదం అంటూ ఉండకూడదు నిన్న ఒక అమ్మగారి పాపం కష్టపడి ఆ మూల నుంచి ఈ మూల దాకా నడుచుకొచ్చి ఒక హండ్రెడ్ యార్స్ నడిచి వచ్చి రెండు వడలు పట్టుకొచ్చారు మా మేనతో ఎవరో హనుమంతుడికి వడమాల వేశారు స్వామీజీ తీసుకోండి నేను రెండు వడలు తీసుకొచ్చారు ఇంత వడలు రెండు నేను అన్నాను ఒకటి ప్రసాదం కదండి ఒకటి తీసుకుంటాను అని ఒకటి తీసుకున్నా తీసుకుని చెట్టు పట్టుకున్నా సరే ఆవిడ చాలా సంతోషంగా వెనక్కి వెళ్ళిపోయారు స్వామీజీకి ప్రసాదం కూడా ఆనందమే నేను ఇప్పుడు దాన్ని పట్టుకున్నా ఇప్పుడు దీన్ని ఏం చేయాలి నాకు అనిపించింది హనుమంతుడు కదా హనుమంతుడు భక్తికి సంబంధించిన విషయం మనం మరి వేదాలతో అర్ధగోలు వేదాలతో పలికి రాదు అని ఓ మొక్క నగిలే ఓ మొక్క కొరికానండి చుక్క నూనె నోట్లో పడినట్టు అడిగింది ఒక చుక్క నూనె చుక్క నోట్లో పడింది అన్నట్టు అడిగింది అంత నోట్లో కొరికిన దాన్ని అందులో ప్రసాదము దేవుడికి నైవేద్యం పెట్టిన దాన్ని వాట్ ఎల్స్ కెన్ యూ డూ విత్ దాట్ అది తిన్న మిగిలింది తినడం నా వల్ల అవ్వలేదు నేను ఈ మాట ఎందుకు చెప్పునంటే నోట్లో వేసుకునే ముందు ఆలోచించాలి స్వీట్లు తినడం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆయిల్ స్వీట్స్ అండ్ సాల్ట్ ఈ మూడు మీరు బ్రౌన్ రైసా వైట్ రైసా మీ ఇష్టం అయ్యా మీకు ఏది అనుకూలమో అది చేయండి కానీ ఈ మూడింటి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి సాల్ట్ ాగా తక్కువగా వాడి ఉండే ఆయిల్ చాలా తక్కువ వాడి ఉండే పోపు నీళ్ళతో పెట్టడం కుదరదు కాబట్టి ఆయిల్తో పెడుతున్నాము మీరు వాడాలి తప్ప ఈ వడ మొదలైన పిండి వంటలను ప్రక్కన పెట్టేసేయండి ఎందుకంటే వడ ఏమవుతుంది చాలా ఆయిల్ని పీలుస్తుంది కాబట్టి వడ వద్దు ఇడ్లీ పెట్టుకున్నాము ఇడ్లీ లేకపోతే ఇడ్లీ మీకు వెరైటీ కావాలనుకుంటే ఏదో మరో ఇడ్లీ లాంటి నాలుగైదు ఉంది అది ఇడ్లీ లాంటివే వేరు వాడుతుంది తక్కువ ఒకటే చూసు సో రొట్టే ఒక్కసారి ఆయిల్ ఇడ్లీకి వేసేస్తే ఆ ఇడ్లీ లాంటిది దాంతో రొట్టె చేసుకోవచ్చు అనదర్ వెరైటీ ఇంకొక వెరైటీ ఉంది ఇంకొక వెరైటీ ఉంది అలాంటి స్టీమ్డ్ ఐటమ్స్ని తీసుకుని దానికి రుచికి ఏదైనా పచ్చడో ఏదో వేసుకుని అలాంటి భోజనమే చేయాలి తప్ప ఆయిలు సాల్టు ఎక్కువ వాడకూడదు స్వీట్స్ మానేసేయాలి ఏదో కొద్దిగా రెడ్డి స్వీట్ రుచిగా ఉంటుంది ఓ స్వీట్ తీసుకుని ఓ ముక్క నోట్లో వేసుకొని దాన్ని జాగ్రత్తగా ర్యాప్ చేసుకుని భద్రంగా ఉన్నట్లా మోట మోటార్ కట్టి అది రెఫ్రిజిరేటర్లో మళ్ళీ మొన్నాడు పొద్దున్న ఇంకో ముక్క అలాగా తినాలి తప్ప ఊరికే ఇంత ఉండడం పనికిరాదు ఇంత మాత్రం జాగ్రత్త పడితే దేహం మన అధీనంలో ఉంటుంది లేకపోతే అది రోగిష్ఠి ఈ దేహం గురించి ఎందుకు చెప్పానంటే దేహం దేహం మీద ఎక్కువ ఫోకస్ ఉండకూడదు అందుకోసం చెప్పాను ఇది నెంబర్ వన్ ఆహారం దేహం మీద ఫోకస్ లేకుండా ఉండడానికి నేను మీకు ప్రాక్టికల్ టిప్స్ చెప్తున్నా నెంబర్ వన్ ఆహారం నెంబర్ టూ దేహానికి చక్కటి కృషి పని ఉండాలి బాగా సోఫాల్లోనూ వాటిల్లోనూ దేహాన్ని అలా కూర్చోబెడుతూ ఉండకూడదు ఏదో రెండు నిమిషాలు కూర్చున్నా పర్వాలేదు కానీ దేహానికి రోజంతా కూడా దాని చేత పని చేయిస్తూ ఉండాలి ఎంత బాగా పని చేయించాలంటే చక్కగా నిద్రపడు నిద్ర కూడా బాగా పడుతుంది దేహానికి బాగా పని సాయంకాలం అయ్యేప్పటికీ రాత్రి తొమ్మిది అయ్యేప్పటికీ అబ్బా బాగా అలసటగా ఉందని అనిపించాలి అలసిపోయేంత పని దేహం చేత చేయిస్తూ ఉండాలి వెట్లెక్కడము నడిచేస్తూ ఉండడము ఇలాంటి పనులు అన్ని పనులు స్వయంగా చేసేసుకోవడము తద్వారా దేహం బాగా అలసిపోయిట్లా ఉండాలి పనికి ఎప్పుడూ వెనుకాడకూడదు చేతనైనంత వరకు ఇది రెండవ అంశము ఇక మనస్సు ఈ రెండు పనులు చేస్తే దేహం మన అధీనంలో ఉంటుంది దేహాన్ని అస్తమనం మేరా మేరా అనకూడదు దేహం ప్రవృత్తి ఇక మనస్సులో సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి సంసారంలో నాకు తెలిసి సంసారంలో ఛిద్రము లేని వ్యక్తి ఇంతదాకా నాకు కనపడలేదు సంసార గృహఛిద్రములు ఉంటారు ఏవో కష్టాలు ఏవో ఆపదలు అందరికీ ఉంటాయి అవి లేని వాళ్ళు ఎవళ్ళూ లేరు గృహఛద్రములు లేని వాళ్ళు ఎవళ్ళూ లేరు సో కొంత మనం అనుకుంటాము బాగా ఉన్నత స్థితిలో ఉన్నారు అధికారము సంపద అన్ని భోగాలు ఉన్నాయి వీళ్ళు బాగా గొప్పగా ఉన్నారని మనం అనుకుంటాము వాళ్ళకి ఎవేవో గృహఛిద్రాలు ఉంటాయి వాళ్ళకెవ్వో ఛిద్రములతో బాధపడుతూ ఉంటారు కాబట్టి గృహచ్ఛద్రము లేని వారు ఈ సృష్టిలో లేరు మనకు ఆశ్చర్యం అయ్యో పాపం వీళ్ళకి కష్టం ఉందా అని మనకు ఆశ్చర్యం వేస్తుంది తెలియకపోతే మనం ఏమనుకుంటాం అబ్బాయి ఎంత బాగా డ్రెస్ వచ్చి చూసి అబ్బాయి చాలా కార్లో వచ్చాడు కాబట్టి సుఖంగా ఉన్నాడని అనుకుంటాం అదేమీ సంసారం అలా ఉండదు ఏవేవో ఛిద్రాలతో పోతూ ఉంటుంది కాబట్టి ఏదో చిన్న చిన్న ఆపదలు వచ్చినప్పుడల్లా మనం దుఃఖ పెట్ మనస్సులో బరువు పెట్టేసుకుంటే ఆ మనస్సుతో మమేకమైపోతే ఆ మనస్సులోనే మనం బద్ధులమైపోతాం బందీలమైపోతాం మనస్సుకి బందీలు అయిపోకూడదు అలా సుఖాలు వస్తూ ఉంటాయి దుఃఖాలు వస్తూ ఉంటాయి వాటిని అన్నింటినీ అలా సాక్షిభావంతో చూస్తూ ఉండడము ఒకళ్ళు సన్మానం చేస్తారు ఇంకొకళ్ళు అవమానం చేస్తారు రెండింటినీ కూడా ప్రేమతోటి స్వీకరిస్తూ ఉండటము ఆ రకంగా ఆ మనస్సుని మనస్సుతో కూడా కొంచెం దూరం దూరం పెట్టడం అలవాటు చేసుకోవాలి చేసుకుని అప్పుడు మీరు సంయుక్తిలో ఉన్నట్టే ఇంకా సంయుక్తిలోకి వెళ్ళడానికి మీరేమీ పని కట్టుకునే ప్రయత్నం చేయక్కల్లా అసలు రహస్యం అది అసలు రహస్యం ఏమిటంటే నీవు చేయాల్సింది దేహాభిమానాన్ని మనస్సుతో తాదాత్మ్యాన్ని నీవు కష్ట ప్రయత్నపూర్వకంగా మొగిలించుకో అప్పుడు ఏమవుతుంది నువ్వు ఆత్మస్వరూపుడుగా మిగిలిపోతావు శేష సంజ్ఞ శిష్యతే శేష సంజ్ఞ అని భాగవతంలో వస్తుంది అది భాగవతం వాళ్ళకి తెలియదు అది భాగవతంలో వచ్చింది కదా అని వాళ్ళకి తెలుసు మీరు అనుకోద్దు అది భాగవతం తెలియాలంటే వాళ్ళు వేదాంతులకే తెలుస్తుంది భాగవతం మిగతా వాళ్ళకి ఇంకా కథలు తెలుస్తాయి కనుక శిష్యతే శేష సంజ్ఞ ఏది మిగులుతుందో అదే ఆత్మ అదే అదే సంహిత ఇంకా వేరే ఉండదు సంయుతే ఆ సంవిత్ గురించి మీరు తెలుసుకోవాల్సిన రహస్యం ఏమిటంటే అది మీరు ఆత్మ ఈ ఆత్మ అనే పదం వచ్చినప్పుడు దాన్ని జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎందుకంటే చాలామందికి ఆత్మ అనే పదం ఐదు వేదాంతులు వాడే పదం తెలిసిన పదమే అని అనిపిస్తుంది ఎప్పుడైతే తెలిసిన పదం అని మీకు అనిపించిందో దాన్ని ఫెమిలియారిటీ అంటారు అది మీకు ఫెమిలియర్ వర్డ్ కింద ఎప్పుడైతే వచ్చేసిందో ఇంకా దాని గురించి మీకేం తెలిసే అవకాశం ఉండదు కాబట్టి దాన్ని ఫెమిలియర్ అనే పదంగం తీసుకోకూడదు వచ్చినప్పుడల్లా అది ఏమిటో చెప్తూ ఉండాలి ఇదిగో ఈ సంయుత్ సంయుత్ అని వర్ణించామే అది ఏ ఆత్మ ఇయమాత్మ సంవిత అంటే ఇయం సంయుత స్త్రీలింగ శబ్దం ఎందుకంటే ఇయం ఆత్మ ఇదే రా నీ ఆత్మ ఇయం స్త్రీలింగం అనే ఆత్మని స్త్రీలిగా అనుకోకూడదు ఆత్మంగా నిత్య ఉల్లింగ శబ్దం ఈ సంవితే నీ ఆత్మ అది కాదు మన దేహం అరే దేహము కాదయా నీ ఆత్మ మత్కర మేరా మేరా మనస్సు మనస్సు కూడా కాదు కాబట్టి ఈ ఈ నీ ఆత్మ తెలుసుకోవాలి సంవిత అనగానే అదితో పాండిత్య స్ఫోరకమైన పదంగా ఉన్నది అలా చూడొద్దు దాన్ని సంయుక్త అనుభవానికి వస్తూ ఉంటుంది సంయుక్త అనుభవంలోకి రావాలి సంయుక్త అనుభవంలోకి వచ్చే పద్ధతి ఏమిటంటే అది ప్రేమరూపము ఇప్పుడు అన్నోన్ అండ్ నోన్ అని ఉన్నది అన్నోన్ వెర్సెస్ నోన్ ఇప్పుడు మనస్సు దేహము జగత్తు నోన్ సంవిత్ అన్నోన్ అన్నోన్ అండ్ అన్నోయబుల్ దాంట్లో మీరు నోన్ చేయకూడదు అంటే తెలిసిపోయింది అనకూడదు తెలిసిపోయిందంటే ఇంకా అన్నోన్ ఏముంది అజ్ఞాతమేముంది ఇంకా జ్ఞాతమే అయిపోయింది అది అన్నోన్ అండ్ అన్నోయబుల్ అది అలాగే ఉంటుంది అయితే ఆ అన్నోన్ అండ్ అన్నోయబుల్ నోన్ తోటి దానికి ఒక హార్మోనీ ఉండాలి హార్మోనీ బిట్వీన్ ది అన్నోన్ ఆత్మా అన్నోన్ అండ్ అన్నోయబుల్ అన్నోన్ ఆత్మ అంటే డోంట్ పుట్ ఇన్ టు ద క్యాటగిరీ ఆఫ్ ది మైండ్ అండ్ ఇంటలెక్ట్ నాకు రష్యన్ భాష రాదు అన్నోన్ అలాంటిది కాదు ఈ అన్నోన్ అండ్ అన్నోయబుల్ ఆత్మా వెర్సెస్ నోన్ ద నోన్ అంటే మనస్సులో వచ్చిపోతూ ఉండేటువంటి అవస్థలు దేహంలో వచ్చిపోయే దేహము జగత్తు ఈ అనుభవాలు అంటే దేహము అంటే దేహానుభవము అని అర్థం దేహము అంటే అనుభవ అనుభవము కంటే భిన్నంగా ఏదీ ఉండదు ఎస్సే ఇస్ట్ పరిస్థితి అది చాలాసార్లు చెప్పాను కనుక ఈ మనస్సు దేహము జగత్తు ఇవి అలా ప్రకాశిస్తూ ఉంటాయి ఇదంతా నోన్ ఈ నోన్కి ఆ అన్నోన్ అండ్ అన్నోయబుల్ సంవిక్కి ఒక సామరస్యాన్ని మీరు ఏర్పాటు చేసుకోవాలి ఆ సామరస్యం ఎలా వస్తుంది అద్వేష్టాసనముల భూతానం మైత్రకరుణ ఏమి చాలా వస్తుంది ఆ సామరస్యం అది అది ప్రేమస్వరూపము ప్రేమ అనే మాట ఎక్కడి నుంచి పట్టుకొచ్చారని మీరు అనొచ్చు దాన్ని ఆనంద స్వరూపంగా వర్ణించారు కదా పరానంద అని అంటున్నారు పరానంద అంటే మామూలుగా కొద్దిపాటి ఆనందం మనకి సర్వత్రా అనుభవానికి వస్తూ ఉంటుంది ఇప్పుడు ఇది ఇది ఎలాగంటే మిరపకాయ బజ్జీలకి పక్కన కొద్దిగా తేనో ఏదో పెట్టుకున్నా వెళ్తే ఆ మిరపకాయ బజ్జీలో కూడా కొంచెం తీయదనం ఉంటుంది అలా ఉంటాయి డిషెస్ అలా ఉంటాయి కొన్ని డిషెస్ కారం డిషెస్ కూడా గుజరాతీ డిషెస్ కారం డిషెస్ కూడా కొద్దిగా స్వీట్ ఉంటుంది దాంట్లో బెల్ల బెలవావకాయ బెలవామకాయ తింటుంటే కారంగా ఉంది కూడా అక్కడక్కడ ఓపెసరంత స్వీట్ ఉంటుంది అది అలాగే మీకు ఇంద్రియ భోగాల్లో కూడా ఓపెసరంత సుఖానుభవం కలుగుతుంది అది ఆ ఇంద్రియముల యొక్క మహిమ కాదు విషయానందము విషయానందంలో ఉండే ఆనందం అది విషయాన్ని కాదు బెలవావకాయలో ఉండే తీయదనం ఆవపిండితి కాదు బెల్లాన్ని ఏమంటే అలాగే విషయానందంలో ఉండే ఆనందం విషయాల్ని కాదు ఆత్మస్వరూపాన్ని ఆత్మపరానందలాగే యోగానందము విద్యానందము ఇలాగో కొన్ని ఆనందాలు ఉన్నాయి యోగానందం అంటే ఎలాగో తెలుసునండి మీరు చక్కగా ఒక అరగంట సేపు ఎక్సర్సైజ్ చేశారనుకోండి మీకు ఎంతో బాగుంటుంది యూ ఫీల్ గుడ్ సంథింగ్ లైక్ యువ ఆనంద అలాగే విద్యానందం ఏదైనా వ్యాకరణ సూత్రం అది బాగా చదువుకుని ఓ ధాతువు బాగా తయారు చేశారు అనుకోండి కొంచెం ఉత్సాహంగా చాలా ఆనందంగా అనిపిస్తుంది అది విద్యానందలాగే ఇంకో ఆనందం ఉన్నది సో ఈ ఆనందములు ఉన్నాయి ఇవే ఆనందం అనుకోకూడదు అవన్నీ కూడా బెల్లం వేసినటువంటి వస్తువులకు ఉండే తీపి వంటివి ఇది పరానంద ఇది బెల్లం ఇది పరానంద వాటన్నిటికీ అతీతమైన ఆనంద స్వరూపము ఈ ఆనందం ఎలాంటిదంటే పువ్వుకు పరిమళం ఎట్లో సంవిత్తుకు ఆనందము అట్లు ఇంకా ఏదో దృష్టాంతమే చెప్పగలగాలి దేహానికి ప్రాణము ఎట్లో పువ్వుకు పరిమళము ఎట్లో సంవిత్తుకు ఆనందము అట్లు పువ్వుని పరిమళాన్ని విడదీయలేరు ఆ పువ్వు పరిమళం వస్తూ ఉంటుంది అలాగే సంవిద్రూపంగా ఉన్నప్పుడు మీకు ఆనందం దాని నుంచి ఉంటూ ఉంటుంది ఇన్నర్ స్ప్రింగ్స్ ఆఫ్ జాయ్ అని లలిస్తారు అది పరానంద ఈ పరానందము అది మీకు అన్నోన్న యొక్క ఫ్రాగ్రెన్స్ అది దాన్ని నోన్తోటి హార్మోనైజ్ చేసేటువంటిది ఆ సమరసతను ఎస్టాబ్లిష్ చేసేదే ప్రేమ అది ప్రేమ అంటే శ్రీకృష్ణుడు ప్రేమతత్వము అంటే అది అర్థం సో పరప్రేమాస్పదం యత ఆత్మ పరానందని మీరు ఎందుకంటారు అంటే సర్వాతిశయ సర్వాతిశాయి ఆనందము ఆత్మయే అన్నిటికంటే ఉత్కృష్టమైన ఆనందము దానికి హేతులు ఏమిటి యత పరప్రేమాస్పదం ఎందువల్లనగా ఈ ఆనంద ఈ ఆత్మ సంవిత్ రూపమైన ఆత్మ అది అన్నిటికంటే మించిన ప్రేమకు ఆశ్రయము అన్నిటికంటే మించిన ప్రేమకు ఆశ్రయము ఆత్మయే దానికి ఓ మహాత్ములు ఒక చెప్పేవారు అన్నిటికంటే ఎక్కువ ప్రేమ ఆత్మ ఎందే గలదు ఎవరికైనా సరే అన్నదానికి ఒక చెప్పేవారు ఓ మహాత్ములు భార్య పుత్రుడు ధనము మూట నెట్ మీద పెట్టుకుని ప్రయాణం చేస్తూ ఉంటాడు ఒక ఏరు దాటే సందర్భంలో ఆ ఏరుకి పెద్ద వరద వస్తుంది వరద వస్తే ఈదుతున్నాడు ఈ మూడింటినీ పట్టుకున్నాడు ఓ చేత్తో భార్యని ఓ చేత్తో పుత్రుడిని నెత్తికి మూట కట్టాడు డబ్బుని నెత్తి మీద డబ్బు బరువు పెట్టుకుని ఈదుతున్నాడు మూడింటినీ పరిరక్షించుకోవాలని ఎందుకని డబ్బులో ఆనందం ఉన్నది పుత్రుల్లో ఆనందం ఉన్నది భార్యలో ఆనందం ఉన్నది అని అని ఈదుతున్నాడు అయితే తర్వాత బరువు ఎక్కువైపోయి ఇంక ఏదలేక బరువు తగ్గించుకోవడం కోసం బతుకుంటే డబ్బు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు అని డబ్బుని వదిలిపెట్టేస్తాడు బరువు తగ్గిపోతుంది ఈదుతున్నాడు అయితే ఇంకా బరువు ఎక్కువైంది అప్పుడు భార్య నేను ఉంటే పుత్రుని మళ్ళీ కనొచ్చులే అని ఆ కొడుకుని వదిలిపెట్టేస్తాడు కథ అలా తీసుకోండి దాన్ని డోంట్ డిస్టార్ట్ ఇట్ మన న్యూస్ ఛానల్స్ వాళ్ళలాగా న్యూస్ ఛానల్స్ వాళ్ళు డిస్టార్ట్ చేసేస్తారు వాళ్ళు ఎంత ఘోరంగా డిస్టార్ట్ చేసేస్తారంటే మన మోడీ గారు అన్నారు అరే కాదు కింద కుక్కపిల్ల కాదు తగిలి కుక్కపిల్ల కుయ్యమంటే కూడా మనస్సుకి కష్టం కనిపిస్తుంది అలాంటిది సాటి మనిషికి హాని కలిగితే మనం దాన్ని సపోర్ట్ చేయగలుగుతామా అన్నాడు ఆయన అన్నాడు ఆయన అది అది నోట్ చేసుకున్న వాడికి అది బాగానే ఉన్నట్టు అనిపించింది కానీ ఆయన మీద అంటే మేము కుక్కపిల్లల ఆయన మీద దండయాత్ర చేశారు పార్లమెంట్లో దండయాత్ర చేశారు అదిగో నువ్వు కుక్క పిల్లలతో అంటే నిన్ను పోల్చలేదురా నేను కుక్కపిల్ల కారు కింద పడ్డప్పుడు కూడా మనస్సుకి కష్టం కలుగుతుందన్నాను అని ఇప్పటికే ఆయన ఆ ప్రశ్న అడుగుతూనే ఉంటారు దానికి ఆయన చెప్పే సమాధానం ఏమిటంటే ఆ ఇంటర్వ్యూ చేసిన వాడికి దాంట్లో తప్పేం కనపడలేదు అది వాడు లండన్లో ప్రచురించాడు అక్కడ వాళ్ళ వాళ్ళకి తప్పు కనపడలేదు అది చదివి వచ్చి నీకు కనపడింది తప్పు దాంట్లోనే ఆయన సమాధానం చెప్పాడు విషయరా ఎంత దురన్యాయమో ఈ ఛానల్స్ వాళ్ళు అలా ఉంటారు కాబట్టి వాళ్ళ ముందు ఈ కథ నేను చెప్పాననుకోండి కొడుకును అంటూ వాడు పెద్ద న్యూస్ కొడుకును నీళ్ళలో వదిలిపెట్టడానికి సిద్ధపడ్డ స్వామి అంటారు అది వాడు న్యూస్ అలా అర్థం చేసుకోకూడదు కథ వాటి సారమే తెలుసుకోవాలి సో కొడుకు బరువై వదిలిపెట్టేశాడు ఇంకా ఈదు మరీ బరువైంది సరే కానీ ఇలా ఈ పెళ్లాన్ని వదిలిపెడితే ఇంకో పెళ్లి చేసుకోవచ్చు అని ఆవిడ్ని వదిలిపెట్టేశాడు వదిలిపెట్టేసి ఈదుకుని ఒడ్డు మీదకి వచ్చాడు ఒడ్డు మీద ఇప్పుడు వాడికి దేవల మీద ప్రేమ ఉన్నట్టు ధనం కొడుకు మీదనా భార్య మీదనా తన ఏమన్నారు ఆత్మ ప్రియము తన మీద తను తనంటే ఏమిటి తను మీద ప్రేమని అక్కడతో ఆపేయకూడదు తాను అనగానేమి దేహమా మనస్స సంవిత్త సంవిత్ కాబట్టి అన్నిటికంటే ఎక్కువ ప్రేమ దేని ఎందు సంవిత్తునండే సర్వం ప్రియం భవతే పెద్ద ప్రతిపాదనవతి ఆత్మన కామాయా అంటే ఆత్మన సుఖాయా ఇత్యర్థ కామా అంటే కోరికని కాదండి సుఖాయ భాష్యకారులు చాలా జాగ్రత్తగా చెప్తారు కాబట్టి అసలు ఈ వాక్యాన్ని కోర్టు చేయాలంటే భయం వేస్తుంది ఎందుకంటే కోర్టు చేసేసి సరిగ్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసినా వాడు అదర్వాడు సరిగ్గా అర్థం చేసుకోకపోతే కష్టం అంటే దాన్ని కోర్టు చేయడం ఎందుకని అది కోర్టు చేయగం మేము ఎందుకంటే ఇవి వాడికి సరిగ్గా తెలియలేదనుకోండి మిస్టేక్ పడతాడు Anyway, but now it is the point. Yataha para-premasparam ori manauda. Nien vini premishtunanu, dani premishtunanu, dani premishtunanu, dani premishtunanu, antawe, nivu preminchevaat annitikante atisheyamuga, atyadhikamuga, nivu swaroopamune, nivu premishtunnavu. Adhi telifuko. Nivu swaroopamato sammanham ondapatte maithavatna nivu premishtunnavu. మీ స్వరూపంతో సంబంధం లేనిదాన్ని దేనినైనా నీవు ప్రేమించవు మీ జేబులో పది రూపాయలు ఉన్నాయి బ్యాంకులో కోటి రూపాయలు ఉన్నాయి మీరు దేన్ని ప్రేమిస్తారు మీ పది రూపాయల్ని మీరు ప్రేమిస్తారు బ్యాంకులో కోటి రూపాయల్ని మీరు ప్రేమించరు మీ పది రూపాయలనే మీరు ప్రేమిస్తారు దీని మీద ఒక సైకాలజీ ఒకటి ఉంది భారతీయులకి స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చాక ప్రభుత్వం వాళ్ళు బస్సులు నడుపుతున్నారు వీళ్ళు ఈ బస్సుల్ని కాలుబెట్టేస్తారు ఏమిటి వీళ్ళ కోసం ప్రభుత్వం నడిపే బస్సుల్ని వీళ్ళు అలా చేసేవారుగా అప్పట్లో బస్సుల్ని కాల్ ఆర్టీసీ బస్సులన్నింటినీ కాల్ చేయడం మన్నాడు ఆర్టీసీ బస్సు రాలేదే అని ఏడుస్తూ ఇలా ఎందుకు చేస్తున్నారు ఈ యాజిటేషన్స్లో అలా చేస్తారు ఈ బస్సుల్ని కాలు పెట్టేస్తున్నారు ఏమిటి ప్రశ్న వేశారు దాన్ని సమాధానం చెప్పారు ఈ బస్సులు మన కోసం అనే జ్ఞానం ఇంకా రాలేదు వీళ్ళకి ఈ సమాజానికి ఇంకా ఇప్పటికీ సర్కారీ బస్సులు అనే అనుకుంటున్నారు సర్కారంటే పరాయి అని వీళ్ళకి వెయ్యి ఏళ్ళ సంస్కారం అది వెయ్యి సంస్కారం వీళ్ళలో ఉండిపోయింది వెయ్యి సంవత్సరాల్లో వీళ్ళకి తెలుసున్నది ఏమిటంటే అంటే మన తండ్రి తాత ముత్తాత ముత్తాత తాతల దాకా కూడా మనందరికీ ఆ జీన్స్లో ఉన్నది ఏమిటంటే సర్కారు పరాయి ఎందుకంటే బ్రిటిష్ వాడో లేకపోతే తొగ్గులక్కో ఎవడో పరాయేగా తన సర్కార్ అంటే కాబట్టి ఆ సంస్కారం వచ్చేసి ఇది పరాయిది మంది కాదు అందుకోసం కాల్చేస్తున్నారు ఏనాడైతే అదే సర్కారు పరాయి కాదు అది కూడా మనదే అని వీళ్ళు అనుకుంటారు అప్పుడు కాల్చడం మానేస్తారు అని ఎవడో సైకాలజిస్ట్ చెప్పాడు అక్కడ కూడా ఆత్మనక్కమాది సర్వం ప్రియం భారతి ఆత్మ తన స్వరూపము పరప్రేమాస్పదము ఓకే ఇంఈ సంవిత్తు ఆత్మ వ్యక్తి యొక్క అంతరతమైన స్వరూపము అది దాని అర్థం ఇయ ఆత్మ అంటే ఆత్మ అంటే ఆత్మ రుమువులు పెడితే సరిపడదు రుములు పెడితే ఏమైనట్టు దానివల్ల ఏమీ తెలుసున్నట్టు కాదు ఆత్మ అంటే వ్యక్తి యొక్క ఇండివిజువల్ యొక్క అంతరతమైన స్వరూపము ఇయ ఆత్మ పరానంద సర్వాతి షాయి ఆనందము దీన్ని ఆనంద ఘనము అని కూడా అంటారు ఘనం ఘనశబ్దానికి తాత్పర్యం వేరు బట్ సర్వాతి షాయి అంటే మీకున్న ఆనందాలన్నింటినీ ఏ రకంగా ఎన్ని రకాలుగా మీరు కేటగరైజ్ చేసుకున్నా వాటి కూడా ఇది అన్నిటి అది ఇది ఎక్కువ ఆనంద స్వరూపము ఇప్పుడు పుల్లారెడ్డి గారి స్వీట్ షాప్లో యాభై రకాల స్వీట్లు ఉన్నాయి అవన్నీ పక్కన పెట్టి పంచదారు అక్కడ పెట్టి వీటన్నింటిలోకి ఎక్కువ తీయనిది ఏది యాభయ్యా పంచదార పంచదారు కదా అలాగే పరారధ అంటే అలాగన్నమాట ఇత ఎందువలన అనగా పరప్రేమాస్పదం సర్వాతిశాయి ప్రేమకు ఆశ్రయమగు ఆశ్రయమగుచున్నది ఇప్పుడు పరప్రేమాస్పదం నపుంసకలింగం వంటికి వచ్చిందంటే ఆస్పద శబ్దం ఇచ్చే నపూంసకం అంచే దానికి నపుంసకలింగంలో ఓకే ఓకే ఈ ఆత్మ అంటే తాను పరప్రేమాస్పదు అనే విషయాన్ని ఆయన అనుభవపూర్వకంగా చూపిస్తున్నారు ఏమని అదేమిటో చెప్తున్నారు హీ ఏలయనగా ఆత్మని తన విషయమై మా భూవం నేను లేకుంటినీ ఇది అని నా ఈక్ష్యతే అనుభవమునకు అనుభవింపబడుట లేదు భూయాసం కుంటిని ఇది అనియే ఈక్ష్యతే అనుభవింపబడుతున్నది అంటే మరి ఇవన్నీ చాలా జాగ్రత్తగా మనం అన్వయం చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు నేను లేకుంటిని అనే నేను అప్పుడు లేకుంటిని అనే అనుభవం మీకు ఎప్పుడైనా ఉండేనా ఇప్పుడు ఉందండి నేను పంతొమ్మిది వందల యాభైలో పుట్టాను పంతొమ్మిది నేను లేకుంటిని అది అనుభవం కాదని అది మనస్సు యొక్క కండిషనింగ్ అది పంతొమ్మిది వందల నలభై యాభైలో కదా పంతొమ్మిది వందల పుట్టినట్టుగా అది మనస్సు యొక్క కండిషనింగ్ అనుభవమా కండిషనింగ్ అనుభవము అంటే అది డైరెక్ట్గా ఉంటుంది సాక్షాత్తుగా ఉంటుంది అనుభవం అన్నది ఎదరవాళ్ళు చెప్పింది విని విని విని మనస్సులో ప్రతిష్ఠించుకుని అదే సత్యం అనుకున్నది అనుభవం అది డైరెక్ట్ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ కాదది అది ఇతరులు చెప్పిన దానిని వీడు ఒక ఎక్స్పీరియన్స్ కింద మలుచిపెట్టుకున్నాడు దాంట్లో పంతొమ్మిది వందల ముందు నేను లేను వీడు ఊహించుకుంటున్నాడు పంతొమ్మిది వందల ముందు నేను లేను అనే అనుభవము ఈజ్ ఇట్ ఫస్ట్ హ్యాండ్ అనుభవ ఆర్ ఈజ్ ఇట్ ఏ కండిషనింగ్ బేస్డ్ ఆన్ సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ మీరు చెప్పండి నాకు సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ మీద బేస్ అయిన కండిషనింగ్ తప్పది ఫస్ట్ హ్యాండ్ అనుభవం కాదు కదా ఫస్ట్ హ్యాండ్ అనుభవం మీకు నేను ఎలా ఆలోచించుకోవాలో చెప్తా చూడండి మీరు హై స్కూల్లో చదివారా చదివి రోజుల్లో ఏదైనా ఒక రోజు మీకు గుర్తుందా ఏ రోజైతే మీరు లేకుండా అలాంటి రోజు ఏదైనా మీకు గుర్తుందా ఓకే మీరు ఏదో గవర్నమెంట్ ఉద్యోగం ముప్పై ఏళ్ళు గవర్నమెంట్ ఉద్యోగం చేశారు కదా ఆ రోజుల్లో ఏదైనా ఒక రోజు నేను లేకుంటుని అనే అనుభవం కలిగిన రోజు మీకు గుర్తుందా సో అది అది అర్థం ఓకే ఆ బ్రేకింగ్ సర్వీస్ అయ్యి ఉండేది కరెక్ట్ దట్ ఈజ్ అ గుడ్ పాయింట్ కాబట్టి అహం మా భోవం అమ్మా ఉంది కాబట్టి అడాగమనం లోపించింది అక్కడ సో నేను లేకుంటిని అనే అనుభవం ఎవళ్ళకీ లేదు పైగా నేను ఉంటిని అనే అనుభవమే ఉన్నాను భూయాసం భూయాసం అంటే ఆశీర్లింగం అయినప్పటికీ దాన్ని అభూవం కిందే తీసుకోండి ఎందుకంటే అభూవం అంటే అక్కడ శ్లోకం ఫిట్ కాదు అది అంచేత భూయాసం అని అన్నారు పర్వాలేదు ఆశీర్లింగం కూడా అలా వాడుకుంటారు నేను ఉంటూనే ఉంటిని ఎప్పుడు చూసినా ఉంటూనే ఉంటివి అనే అనుభవమే ఉంది కానీ మీకు నేను లేను అనే అనుభవము నీకెప్పుడూ లేదు పైగా సో దాన్ని బట్టి కొంచెం విచారణ స్వామి కొంచెం ఇలాగే చికమెక హేతువులు ఉంటారు వీటికి జాగ్రత్తగా మనం వర్కౌట్ చేయాల్సి ఉంటుంది సో నేను ఆత్మని థింగ్ మామితి ద్వేషస్సు ఉపలభ్యమానత్వాత వాసిద్ధం అత పరప్రేమాస్పదత్వానికి తర్వాస సంబంధ నిమిత్తక అన్యథా సిద్ధత్వామశ్చ ఆత్మనే అనుభవసిద్ధత్వాన్ మైవమితి పరిహరతి ఓకే మన అసత్వం కదా మా భూతు భూయాసమే సదా అసత్వం అది పైగా భూయాసం కూడా కరెక్ట్ మీనింగ్ అది ఎలాగంటే ఏమంటే నేను మీరు డబ్బు ఉండాలి అనుకుంటారు ధనం భూయాత్ అనుకుంటారు అహం భూయాసం ధనం భూయాత్ అహం భూయాసం ఆశీర్వచనం డబ్బు ఉండాలి నేను ఉండాలి ఈ రెండు ఆశీర్వచనాల్లో మీకు బాగా నచ్చిన ఆశీర్వచనం ఏది చెప్పండి అహం భూయాసే భూయాస్తనే ఆశీర్వచనం అహం భూయాసం ఇంతకు ముందు చెప్పిన కథ ఏది నేను ఉండాలి నేను నువ్వు ఉండడం ఫిక్స్ అయిపోయిందా ఇప్పుడు చెప్ప అధనం భూయాస ఆ రెండింట్లో సెలెక్ట్ చేసుకోమంటే ఏది సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి దాన్ని బట్టి ఏం తేలిందంటే ఆ ఆత్మయే పరప్రేమాస్పదే తెలిసిపోయిందండి శ్లోకం ఓకే ఒకసారి అర్థం చెప్పేద్దాము చెప్పేశాం అర్థం మళ్ళీ ఇంకోసారి చెప్దామా ఓకే ఇయం ఈ సంవిత్తు ఆత్మా అంతరతమైన స్వరూపము పర పరానంద సర్వాతిశాయి ఆనందము యత ఎందువలనగా పరప్రేమాస్పదం సర్వోత్కృష్టమైన ప్రేమకు ఆశ్రయము మళ్ళీ ఇంకో ఎందు ఇంకో మరి బికాస్ మళ్ళీ వన్ మోర్ బికాస్ అలా ఉండొచ్చే ఉంది దీనికి హేతువు అది ఇంకొక దానికి హేతువు ఎల ఎనగా ఆత్మని తన విషయమై మా భూవం నేను లేకుంటిని లేకపోతే నేను లేకుండాలి ఇది అని నీక్ష్యతే అనుభవింపబడుట లేదు భూయాసం నేను ఉండాలి ఇది అని ప్రేమ ప్రేమయే క్ష్యతే అనుభవింపబడుతున్నది ఓకే యే తెలుగు పుస్తకంలో పరప్రేమాస్పదత్వ అదంతా ఒకటే పదం పరస్ప్రేమాస్పదత్వం తస్మాత్ పరప్రేమాస్పదత్వ అలా కూడా చెప్పచ్చు ఇంకా పరప్రేమాస్పదం యత ఒక పాఠము పరప్రేమాస్పద అని ఇంకొక పాఠం ఆ పాఠం చెప్పండి పరప్రేమాస్పద సర్వోత్కృష్టమైన ప్రేమకు ఆస్పదము అగుతవ ఓకే తెలిసిపోయిందండి ఆ విధంగా సరిపడింది ఒకటే పదం పరప్రేమాస్పదం పరప్రేమాస్పద భావ పరప్రేమాస్పదత్వం పరప్రేమాస్పదవాత్ అని పంచవనమే పరప్రేమాస్పదనమాట ఇథం సచ్యుత్పరానంద ఆత్మా ఇది అంటే దీంట్లో ఉన్నాడు దీనికి మళ్ళీ ఒక స్టార్ పెట్టారు ఈ ఒరిజినల్ పంచదశీ చూసే వాళ్ళకి మధ్యలో ఓ శ్లోకాన్ని ఆయన డ్రాప్ చేశారు ఎందుకు డ్రాప్ చేశారో తెలుసునండి ఆ శ్లోకంలో కొత్త కొత్తగా ప్రత్యేకంగా చెప్తున్నది ఏం లేదు ఆ ప్రేమ గురించే మళ్ళీ చెప్తున్నారు ప్రేమ ఆనందమును అది బాగా చెప్పేశారు ఇంకా కొత్తగా ఏమీ యాడ్ చేయట్లేదు యాడ్ చేయకపోయినా మళ్ళీ రిపీట్ చేసుకోవచ్చు తప్పేం కాదు కానీ మరి సంగ్రహం చేసేప్పుడు తీసేయాల్సి ఉంటుంది అని చెప్పి మళ్ళీ అందాము ఇతం సత్యత్పర ఆనంద ఆత్మాయుత్యా తథా విధం పదం బ్రహ్మతయోక్యం శృత్యంతేపదిశ్య ఒక చిన్న మెడిటేషను చేద్దాము మెడిటేషన్ అనగానే నడుము నిటారుగా పెట్టి భుజములను రూల్స్గా రిలాక్స్డ్గా పెట్టి చేతులు ఒడిలో పెట్టుకుని పాదములను నేలపై ఆడించి కూర్చుండాలి అలా ఎప్పుడైతే మనం కూర్చోగలుగుతామో అప్పుడు ఈ దేహాభిమానము ఎంతైనా సడలుతుంది దేహానికి అతీతమైన తత్వాన్ని మనం అందుకోగలుగుతాము అందుకోసం అలా కూర్చోవడం ఇదో ఇప్పుడు ఇలా కూర్చున్నాను కళ్ళని అలగోకగా మూసి పెదవులపై చిరునవ్వుతో అలా కూర్చొని ఉండాలి ఎప్పుడైతే ఇలా కూర్చున్నానో నేను ఈ సంసారము సంసారంలో పనులు హడావిడి సుఖదుఖములు వాటి నుంచి ఒక బ్రేక్ వచ్చింది నాకు ఆ బహిర్ముఖత్వాన్ని కట్టిపెట్టి నేను అంతర్ముఖుడనైనాను అలాగే దేహమును ఎప్పుడైతే ఇలా నిటారుగా పెట్టి కూర్చోగలిగానో కూర్చున్నానో అప్పుడు కొంతవరకైనా దేహము ఎడాల ఇది ఈతరము అనే అనుభవం కలుగుతుంది ఈ దేహము ఈ దేహము అనుభవం కలిగిన దేహమును సాక్షిగా దర్శించుట అనేది సిద్ధిస్తూనే ఉన్నది ఆ విధంగా ఆ దేహముతో ఉండే తాదాత్మ్యానికి ఒక బ్రేక్ పెట్టినట్టయినది నేను నేనుగా ఉన్నాను జగత్తుకి జగత్తులో ఉండే ఘటనలు వాటి ప్రభావం మనస్సుపై సుఖదుఖాల రూపంగా పడుతూ ఉండడము దీనిని ప్రక్కనబెట్టినాను అంటే ఏమన్నమాట ఇలా చూసుకుండగానే ఇంతవరకు నేను గట్టిగా పట్టుకుని వ్రేలాడుతూ ఉన్న జగత్తును ఆ జగత్తుకు మనస్సుపై ఉండే ప్రభావమును దేహాభిమానమును కూడా నేను రక్కనబెట్టి రక్కనబెట్టగలిగాను అంత పని నేను చేయగలిగినాను అది ఏమంత కష్టం కూడా కాలేదు చాలా సరళంగానే నేను చేయగలిగినాను దానిని బట్టే నాకు ఒక విషయం స్పష్టమైపోతుంది అదేమంటే జగత్తు దేహము మనస్సు వీటిని ప్రకాశింపజేస్తూ వీటికి అతీతంగా శుద్ధమైన తెలివి ఎరువుక రూపంగా నేను ఉన్నాను జగత్తును దేహమును మనస్సును వాటితో తాదాత్మ్యమును నిరాకరించుటకై సంవిట్ ఎరుక ఆత్మ ఇత్యాది పదములను నేను వాడుకున్నప్పటికీ వాస్తవంలో ఇప్పుడు ఆ పదములను కూడా విడిచిపెట్టి భాషను కూడా విడనాడి భాషకు అందరి తెలివి యాలి shant shant shant hi relax kala mein se unchi vishranti ka roopamukha unna ho jae just be awareful Don't think. Be aware of them. Nalaga <laughs> kallanu <laughs> taruva <laughs> <laughs> vajanu. <laughs> <laughs> Harihi Om Daksata. Shri Krishna Mahara <harshot> Pranamastu.